ప్రార్థిస్తాము పరశుద్ధులకు దేవ వేసే వదనాలనైనా మహోన్నతుడ మహిమా స్వరూపి మీకే స్తోత్రాలైనా ప్రవ్వా మీరే మా యొక్క పరిహారినైనా ప్రతి క్షణము ప్రతి దశలో మీరే మాకు పరిహారీ ప్రవ్వా మా యొక్క పాపపు జీవితంలో మేము ఉంటుండగా మాకు పరిహారం అనుగ్రహించిన వాళ్ళు మా రోగాల నుంచి మాకు పరిహారం అనుగ్రహించిన వాళ్ళు మా యొక్క తనమలి శ్రమలలో మా యొక్క కష్టకాలంలో మేము కిందికి పడిపోయి ఉండగా ప్రవ్వా మాకు పరిహారని దయచేసి లేవనెత్తి నడిపించినారనైనా దాన్ని బట్టి మీకు వదనాలు ప్రవ్వా గాఢందకర లోయలో మేము ఉంటున్నప్పుడునైనా మమ్మల్ని పైకి తీసుకొచ్చి ప్రవ్వా నిత్యము మీతో పాటు నివసించిలాగనా ఆ యొక్క సీయును మీద మీరు మమ్మల్ని నిలబెట్టినారనైనా దాన్ని బట్టి మీకు వదనాలు ప్రవ్వా సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే కలుగునుగాక హాలెలుయ గొప్పదేవా మీకెంతో స్తోత్రాలు తండ్రి మీకెంతో వదనాలు మీకెంతో కృతజ్ఞతలనైనా ఓ ప్రవ్వా ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించడానికి తిరిగి వచ్చినాం అయినా మమ్మల్ని ఆశీర్వదించండి ఓ మీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రపరచుకోండి తండి ముఖ్యంగా ప్రవ్వా జకరే గ్రంథంలోని ప్రవచనాలు దర్శనాలు ధ్యానిస్తున్నాంనైనా మీరే మాకు సహాయకులుగా ఉన్నారనైనా మీరు చూపించకపోతే అవి ఎప్పటికీ మా జీవితాలలో అర్థంగా ఉన్నాయి ఇవి మనుషులకు అసాధ్యం ఇది మనుషుల వలన కలగదు ప్రవ్వ ఈ లోకప్పు జ్ఞానం వల్న ఇది అర్థం కాదు ప్రవ్వా మీ యొక్క పర్లోకప్పు జ్ఞానమే వీటిని మాకు చూపించలా మీరు తప్ప ఎవరు వాటిని మాకు అనుగ్రహించలేరు ప్రవ్వా మీరు మాకు వాటిని అనుగ్రహించినారు వాటిని గ్రహించలాగినా ఓ ప్రవ్వా సాయపడమని ప్రార్థిస్తున్నాం మా జీవితాలలో వాటిని భద్రపరచుకోవాలా జీర్ణం చేసుకొని వాటిని మేము పాటించాలా అనేకులకు వాటిని ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించండి కాలము ఎంతో సమీపంగా ఉంది ఏ క్షణంలో ఈ యొక్క యుగము ముగించిపోతుందో మాకు తెలియదు ఏ క్షణంలో ఈ యొక్క లోకపు మర్యాద గతించిపోతుందో మాకు తెలియదు కానీ ప్రవ్వా మేము దేని విషయంలో చింతించం దేని విషయంలో మేము భయపడము మీయందు మాకు నిశ్చేత ఉంది ఆయన మీ అందే మా నిరీక్షణ ప్రవ్వ కాబట్టి ప్రవ్వా మేమింకా దేని విషయంలో అనుమానించకుండా ముందుకు పోలాగిన చేపడమని అనేకులను తను మళ్ళీ మీ యొక్క సత్యము నడిపించే బిడ్డలుగా తయారు చేయమని యేసుక్రీస్తు నామం ప్రార్థించుతున్నాం తల్లి ఈ రోజు మే పదిహేడవ తారీఖు రెండు సంవత్సరం బాబులోనియన్ గ్రిగోరియన్ ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము బాబులోనియన్ క్యాలెండర్ గురించి క్యాలెండర్ కాలంలో ఉంటూ జకరే గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం అది కూడా బబులోనికి సంబంధించిన విషయాలే మనకి చూపిస్తా ఉంది పోయిన వారం వరకు మనము జకరే గ్రంథంలోని నాలుగవ అధ్యాయాన్ని లేక ఐదవ దర్శనాన్ని ధ్యానిస్తా ఉన్నాం జకరే గ్రంథంలోని నాలుగవ అధ్యాయంలో ఐదవ దర్శనము అదే బంగారు దీప స్తంభము మరియు రెండు ఒలివ చెట్లు వీటికి సంబంధించిన వాక్యాలు మనము దీర్ఘంగా పోయినవరం ధ్యానించినాం ఈరోజు క్లుప్తంగా కొన్నిటిని చూసుకొని మనము ఐదవ అధ్యాయానికి లేక ఆరవ దర్శనానికి మనము సిద్ధపడాలా ప్రార్థన పూర్వకంగా మన సమయాన్ని మనము ఎక్కువగా పెట్టాలా అన్న విషయాన్ని నేను మీకు హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క కాలంలో ప్రార్థనలో మనం ఉండకపోతే మనము ఆయన పాపదలలో ఉండలేం ఇవన్నీ బయల్పరిచే పడే సమయానికి దుష్టుడు కూడా విజృంభించి పనిచేస్తున్నాడు కాబట్టి మనల్ని కొట్టివడానికి మనల్ని ఏదో రీతిగా తప్పించడానికి దేవుని యొక్క భయభక్తులలో ఉండనియకుండా ఆయన పరిశుద్ధతల నుంచి మనల్ని కొట్టివడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు వాడు కాబట్టి మనం మటుకు పడిపోవడానికి వీల్లేదు నేను ఏమైనా ప్రవ్వా నిన్నే స్థుతిస్తా అన్న పాట పాడడం నేర్చుకోవాలా ఎట్లా హృదయపూర్వకంగా ఆయన నిన్ను ఆశ్రయిస్తని ఆయన నువ్వు వెంబడిస్తావా నాకేమున్నా నాకు లేకున్నా ఆయనను వెంబడిస్తా అని తీర్మానించుకుంటున్నావా కాబట్టి మన జీవిత విధానము గెహాజీ జీవితం లాగా ఉండడానికి వీల్లేదు ఈ లోకాన్ని సంపాదించుకుంటడానికి మనం ప్రయాసపడతలేము మన కుటుంబాన్ని పోషించాలా తప్పదు అది బాధ్యత కానీ మనము ఆయన పోషణ మీద ఆధారపడలా ఆయననే పోషించేవాడు దీవారాత్రంలో మమ్మల్ని మనల్ని కాచి కాపాడేవాడు ప్రతిరోజు తాజా మన్నని మనకు ఎందుకంటే మనుషుడు రొట్టె జీవించడు కానీ దేవుని యొక్కవా వాక్కు వలన జీవించును ఆయన వాక్కు మనకి చాలా అవసరమన్న విషయాన్ని ఈరోజు నేను మీకు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే జకరే గ్రంథం నాలుగవ అధ్యాయంలోని ఆ యొక్క దీప స్తంభానికి మనం పోరవరించి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు మనతో ఎందుకంటే మొదటిదిగా దీపస్తంభము దేనికి సంబంధించిందన్నప్పుడు లూకా సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై గురించి మనము ధ్యానించాలనుకున్నాం గానీ ధ్యానించలేకపోయినాము ఈసారి దాన్ని మనం ముగించుకుంటాం లూకా సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ముప్పై రెండు ముప్పై ఎనిమిది లూకా సువార్థికుడు గ్రీసు దేశస్తుడు ఆయన యూద గోత్రానికి సంబంధించిన వాడు కాదు ఆయన ఒక డాక్టర్ పౌలును వెంబడించిన డాక్టర్ పౌలు ఎక్కడ సేవకు వెళ్తే అక్కడ అతనితో పాటు సేవకు వెళ్లినవాడు కాబట్టి ఆయననే ఫస్ట్ సువార్త రాసినవాడు ఆయన ప్రత పుస్తకాలలో లూకా సువార్త ఒకటి రాసిండు దాని తర్వాత అపోష్ణ కార్యములు కూడా ఆయననే రాసిండు లూకా కాబట్టి ఒక లేక అన్యు అనిల నుంచి వచ్చి రక్షణ పొందినవాడు బైబిల్ అంతట్లో లూకా ఒకడే రెండు పుస్తకాలు రాసిండు తక్కిన వాళ్ళంతా యూదులు లేక ఇస్రాయీలీలు లూకా ఒక్కడే అన్యుడు రెండు పుస్తకాలు రాసిండు దేవుడు అతనికి అంత ఆధిక్యత ఇచ్చిండు లూకా సువార్త అంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే ఆయన ఏదో అన్నిడనిషి కాదు అతని ద్వారా ఎన్నో విషయాలు దేవుడు మనకి బయలుపరిచింది ఆశ్చర్యకరమైన విషయాలు బయలుపరిచింది లూకా సువార్త రాయబడ్డానికనే మత్తవార్త మార్కు సువార్త రాయబడ్డాయి అన్నిటికంటే చివరిగా రాయబడింది యోహాన్ సువార్త కాబట్టి ఫస్ట్ సువార్తలలో రాయబడ్డ సువార్త ఏదంటే లూకా చరిత్రాత్మకంగా అందరు దాన్ని స్వీకరిస్తారు సరే లూకా సువార్త అధ్యాయంలో మన ప్రభువు ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తుండడు ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా జానించాలి ఎందుకంటే కొన్ని కాలం నుంచి మనము మత్ శువారుత ఇరవై ఐదవ అధ్యాయాన్ని జస్తున్నాం ఇరవై అధ్యాయం అంటే బుద్ధి కన్యకల గురించి బుద్ధి కన్యకల గురించి ఉంటుంది కదా అంతేనా కాబట్టి బుద్ధి కన్యకలు బుద్ధి కన్యకలు ఇద్దరు కునికి నిద్రించి అన్న విషయాన్ని మనం కొంతకాలం కింద ధనించినాం అంటే పది మంది కన్యకలు బుద్ధి ఉన్నా బుద్ధి కునికి నిద్రించే టైం ఆయన వచ్చే టైం కాబట్టి అంత సత్యం తెలిసినా కూడా మనము కొన్నిసార్లు నిద్రిస్తూ ఉంటాం ఈ విషయం నువ్వు చాలా గ్రహించాలా ఎందుకంటే అటుపోయిన వారం కూడా దేవుడు ఈ విషయం జ్ఞాపకం ఇష్యూ జకరియ గ్రంథం నాలుగో అధ్యాయంలో జకరియ నిద్రపోతున్న వాణి వల్లే ఉంటే అతని తిండు ఎందుకంటే చూడండి మనం అలసిపోతానం ఈ లోకంలో ఎందుకు అలసిపోతున్నాం ఏదో ప్రయాస పడేదో పరిగెత్తి ఉద్యోగం కొరకు అక్కడికక్కడ తిరిగెత్తి ఆ ప్రయాసం గురించి మాట్లాడుతున్నాను ఆత్మీయ జీవితంలో ప్రయాస మనం కాబట్టి ఎందుకు ప్రయాసపడుతున్నాం ఒకవేళ నువ్వు మోస్తున్న భారము నీదేమో ఒకవేళ ఆయన భారం కాదేమో ఆయన బారం కాకపోతే అలసిపోతూ ఉంటాం ఆయన భారము మోస్తే మనం అలసిపోం ఆయన భారము కానిది దుష్టి నుంచి పుట్టినది కాబట్టి దుష్టిని భారం మోస్తే మనం అలసిపోతూ ఉంటాం ఈ లోకం వాందే కాబట్టి మనము దృష్టిని భారం మనకి వెళ్ళలేదు ఈ లోకాన్ని ఆర్జించాలా లోకాన్ని సంపాదించుకోవాలంటే దృష్టిని భారం కాబట్టి బుద్ధి లేని కన్యకలు మరియు బుద్ధి గల కన్యకలు పది మంది కునికి నిద్రించే నచ్చట కానీ బుద్ధిగల కన్యకలు తమ దేవుడిని చక్కపరచుకున్నారు చివరికి ఉలిక్కి పడి లేచినప్పుడు దేవుడులను చక్కపరచుకున్నారు ఒకసారి చక్కపరచుకున్నాక మళ్ళా వాటిని ఆర్పి వేసుకోరు కాబట్టి ఆయన తిరిగి వచ్చే టైం వరకు నీ దివిటీ వెలుగుతూనే ఉండాలా ఏదా దివిటి దేవుని వాక్యమే దేవుని వాక్యం వెలగాలంటే ఆయన పరశుదాత్మ నడిపింపు అవసరం అంటే పరశుధాత్మ అంటే కేవలం గంట సేపు వర్షిప్ చేయడం కాదు పరశుద్ధాత్మ అంటే వాక్యం లేని సత్యాన్ని గ్రహించడానికి ప్రయాసపడడం ఆయన మెల్లమెల్లగానే వీటన్నిటిని మనకి బయలుపరుస్తూ ఉంటాడు కానీ మనం త్వర త్వరగా పరిగెత్తాలా అన్న ఈలోకపు భారంలో ఉంటున్నాం మనకు అటువంటి అవసరం లేదు నాకు కూడా కొన్ని ఆ బలహీనత గుంజుతా ఉంటుంది త్వర త్వరగా త్వర కానీ అది కానే కాదు అది దేవు నుంచి వచ్చింది కానే కాదు అందుకే సైతన నా వెనకలికి పో అని మనం గర్జించాలి వాడిని వాడు మనం వెనకాల పోవాలి ఎందుకంటే మనము మన ప్రభు ముందుడు ఆయన వెంబడి మనం పోవాలా ఆయన పట్టుకోడానికి పరిగెత్తిన వాళ్ళ జీవిత యాత్ర అంతా మన సేవా విధానం అటే ఉండాలా కాబట్టి పెళ్లి కుమారుడు వచ్చే టైంకి బుధిలేని కన్యకలు నిద్రించడం బుద్ధి గల స్వరం వినడం ఆ స్వరం విని గదిలోనికి వెళ్ళిపోవడం పెళ్లి పాటు గదిలోనికి వెళ్ళిపోవడం గది తలుపులు వేయబడడం అనే విషయం మనము ఇరవై ఐదవ దేన ధనించినాం చాలా సార్లు జరించినాం బయట తలుపు కొడుతున్నారు అయ్యా మాకు తలుపు తినే మీరు ఎవరో నాకు తెలియదు శాకాల దగ్గర పోయి సత్యాని అని బయటికి పంపించేసింది బయటికి పంపించిన వాళ్ళకి ఏమైంది శూన్యమీరాల లాగా వాళ్ళు పట్టణాలలో తిరుగుతూ దొంగల చేతులలో పట్టబడి దెబ్బలు తినడం మనం చూస్తాం తన తన ప్రాణము పోనంతగా దెబ్బలు తినడం శూనమీరాల గురించి మనం ధ్యానించాం కాబట్టి బుద్ధి నని కనిక సాదృశ్యంగా ఉందన్న విషయం ప్రభు అంతా జ్ఞాపకం కానీ నాకు ఒక మూడు వారాల క్రితము దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసిన మనం ప్రకటిస్తున్నాం తిరిగి వస్తారు దెబ్బలు బుదిలేని కన్యకలు ఆ పట్టణాలంతా తిరిగి సంత పడి ఎక్కడ దొరుకుతుందో సత్యం అని పరిగెత్తి పరిగెత్తి దెబ్బలు తిని ప్రయాసపడి చివరికి గ్రహిస్తారు హత సాక్షులై తిరిగి ఆయన సన్నిధికి అప్పుడు తలుపులు అప్పుడు తలుపులు తెరబడతాయి అన్న విషయని మనం ప్రకటిస్తున్నాం గాని అది ఎక్కడ ఉందన్నప్పుడు దేవుడు ఇంతకాలంగా జకరియ ద్వారా ఈ విషయాన్ని చూపిస్తుంది మనకి కాబట్టి జకరయ నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానించకపోయింటే ఈ విషయాలు ఎప్పటికీ అర్థం కాదు చూడండి మరోసారి పద అధ్యాయం లూకాసు వార్త పన్నెండవ అధ్యాయంలో ఈ యొక్క దీపస్తంభం దేనికి సంబంధించింది అన్నప్పుడు ఇరవై రెండవ వచనంలో ఇది ఆరంభమవుతుంది లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై సారీ ముప్పై వచనం నుంచి మీ నడుములు కట్టుకొని యుండు అంటే ప్రతి సిద్ధంగానే ఉండండి అని అర్థం రెడీగా ఉండాలా ప్రతిదానికి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీ దీపములు వెలుగు చుండ నియుడి మన జీవిత కాలము మన దీపం ను వెలుగుతూనే ఉండాలా దేవుని వాక్యాన్ని స్వీకరించాలా అనే సత్యని గ్రహించాలా దాని ప్రకారంగా జీవిస్తుండాలా వెలగడం అనేకాల ప్రాంతంలో పోయి ఆ వెలుగును చూపించాలి తర్వాత తమ ప్రభువు పెండ్లివిందు నుండి వచ్చి బాగా అర్థం చేసుకోండి ప్రభువు పెండ్లివిందు నుండి తిరిగి వస్తాడు అని ఇక్కడ లోపల పెండ్లి అయిపోయినాక ఆయన తిరిగి బయటికి వస్తాడు ఎందుకు బయటికి వస్తాడు బాగా బుద్ధిగల కన్యకలు లక్ష నలభై నాలుగు వేల మంది అయితే బుద్ధిలేని కన్యకలు గొప్ప జనానికి సాదృశ్యం బుద్ధి కన్యకలు పెండ్లి విందు లోనికి పోయినప్పుడు బయట బుద్ధి కన్యకలు ఉన్నారు కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు పెండ్లి విందు నుంచి బయటికి వాపస్ తిరిగి వస్తున్నాడు విన్నారా మనం దీన్ని ధ్యానించడం గాని ఎన్నిసాల చదువుతున్నాం గాని మన కాలం వరకు ఇంతకాలం వరకు దాన్ని దేవుడు అట్లనే పెట్టిండు మన కండ్లకు కనిపించకుండా కానీ ఈ రోజు దాన్ని మన కళ్లకు చూపిస్తున్నాడు ఎందుకంటే ఆయన తిరిగి పెళ్లి మీద నుంచి బయటికి రావాల్సిందే లోపల బుద్ధిగాల కన్యకులుంటే పెళ్లి అయిపోయింది ప్రధానం చేయబడింది ఆయన తిరిగి రావాల్సిందే ఎందుకంటే పెద్ద గుంపు బయట ఉంది చిన్న మంద లోపలు ఉంది కాబట్టి తమ ప్రభువు ఒకటి ముప్పై మనం జనిసినాం లక్ష మంది గురించి మాట్లాడుతున్నాడు నడుములు బిగించుకొని ఎప్పుడు దేవుటి వెలిగించుకునే వాళ్ళు లక్ష మంది సాదృశ్యం వారి ప్రభువు అంటే మన ప్రభువు అని అర్థం లక్ష నలభై నాలుగు మంది ప్రభువు పెళ్లి మీద నుండి వచ్చి అంటే బయటికి రావడం అన్న విషయాన్ని జ్ఞాపకం తట్టగానే అతనికి తలుపు తీటకు అతను ఎప్పుడు వచ్చినో అని అతని కొరకు ఎదురు చూచుచు మనుషుల ఉండుడి ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అతను నడుము కట్టుకొని వారి వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయంగా చెబుచున్నాను కాబట్టి గొప్ప జనము మంది మన ప్రభు మూడు గుంపులు ముగ్గురు అక్కడ కనిపిస్తా ఉన్నారు గొప్ప జనము మంది మన ప్రభు అందరూ తిరిగి పెండ్లి కూర్చుంటారు పంక్తులలో కూర్చుంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఎందుకంటే నీకు ఆ డౌట్స్ ఇంకో ఉండడానికి వీల్లేదు ఆయన ఎక్కడ తిరిగి వస్తాడు సరే మనం అంటున్నాం ఆయన తిరిగి వస్తాడు గొప్ప జనాన్ని తిరిగి స్వీకరిస్తాడు అవన్నీ ఎక్కడ ఆధారాలు నాకు ఈ విషయం బాగా అర్థమైంది ఎటువంటి డౌట్స్ మనకు ఉండనియకుండా ఆయన ప్రతి క్షణం తనని తాను బయలుపరచుకుంటున్నాడు మనకి కాబట్టి పోయిన వరం నుంచి మనం అనిస్తున్నాం అటుపోయిన వారం నుంచి ఇద్దరు సాక్షులు గొప్ప జనానికి సాదృశ్యంగా ఉన్నారన్న విషయాన్ని ఎందుకంటే వాళ్ళిద్దరు సాక్షులు ఎప్పుడు ఆరంభించారు వాళ్ళ సేవ మూడు నెలల సంవత్సరాలే సేవ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు సంపూర్ణంగా సత్యాన్ని గ్రహించగలిగినారు మూడున్నర సంవత్సరాలకు ముందే అని పోయినవరం ధ్యానించినాం దానికి సంబంధించిన విషయాలు ఇక్కడ తిరిగి జ్ఞాపకం చేయబడుతున్నాయి వీళ్ళు నిజంగా గొప్ప జనము అని నీకు ఏ రీతిగా తెలుసు ఇద్దరు సాక్షులు గొప్ప జనము అని ఏ రీతిగా నువ్వు మరి విశేషంగా అటుపోయిన వారా మనం ధ్యానించినాం దీప దానికి ఉన్న ఏడు కొమ్ములు ఏడు గొట్టములు అవి మన ప్రభు యొక్క ఏడు కనులు అని కూడా ఉంది అక్కడ వాక్యం దానికి ముందు జకర గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో అవి ఏడు కన్నులు అని కూడా ఉంది సర్వలోకనాధుని ఏడు కనులు అని ఉంది దాని తర్వాత ఈ ఏడు గొట్టములు ఏడు కన్నులు అని కూడా రాయబడింది దాన్ని మనం ప్రకటన గ్రంథంకి వస్తే చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయంలో దానికి సంబంధించిన విషయాలు మరీ దీర్ఘంగా రాయబడ్డాయి పోయిన వారమంతా మనము పదకొండవ అధ్యాయాన్ని ధ్యానించినాం ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయంలో వాటికి సంబంధించిన విషయాలు ధ్యానించినాం మటప్పు గుండు అన్న విషయాన్ని మనము తిరిగి అక్కడ ధ్యానించినట్టు మనం చూస్తున్నాం పదకొండవ అధ్యాయంలో నాలుగవ వచనంలో వీరు భూలోకమునకు ప్రభు అయిన ఎదుట నిలుచుచున్న రెండు ఒలివ చెట్లు ఎప్పుడు నిలిచిండ్రు వాళ్ళందరూ తిరిగి హత సాక్షులై దేవుని ఎదుట ఒకరోజు నిలుస్తున్నారు అన్న విషయాన్ని మనము కొంతకాలం తెలుసు వీరందరూ ఎవరంటే లెక్కకు మించిన వాళ్ళు గొప్ప జన సమూహం వీళ్ళందరూ ఎవరంటే మహాశ్రమల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు గొరపిల రక్తంలో వారి వస్త్రంలను గుర్తుకున్న వాళ్ళు అప్పుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఎవరు బైబుల్ అంతటా ఈ విషయాలు ధ్యానించినప్పుడు చర్చలో గానీ బైబుల్ స్టడీస్ బైబుల్ కాలేజెస్ కూడా వీళ్ళు మోసియా అని ఒకరు ఏలి అయిన ఒకరు ఇచ్చి యోహన్ అని ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా ప్రకటిస్తాడారు ఈరోజు కొంతమంది విసాల్ పదలని స్పెషల్ గా దేవుడు కొంతమందిని లేపుతాడు చివరి కాలంలో సేవకులని అటు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు దాన్ని ప్రకటించుకుంటున్నారు కానీ వీరు గొప్ప జనకి అన్న విషయాన్ని మనం పోయేవరం నుంచి సపోర్ట్ వెతుకుతా ఉన్నాం ఇక్కడ ఇంకా మంచి సపోర్ట్ ఉంది చూడండి వీళ్ళు నిజంగా అంతగా శక్తి వారైతే సైతాను వీరి మీద ఎందుకు విజయం పొందుతాడు వీళ్ళు నిజంగా ఒకవేళ ఇద్దరు సాక్షులు లక్ష మంది అయితే సైతాను వీరి మీద విజయం ఎందుకు పొందుతాడు వీరు లక్ష మంది కాదు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తు చూడండి ఐదవ వర్షంలో విరు భూలోకమునకును ప్రవైనణ అని ఎదుట నిలుచుచున్న రెండు ఒలివ చెట్లును దీపస్తంభములునై యున్నారు కాబట్టి ఒలివ చెట్లే దీప స్తంభములు అని ఇక్కడ చెప్పబడింది ఈ వాక్యం ధ్యానించకపోతే జకరే గ్రంథంలో నాలుగో అధ్యాయంలో ఉన్న దీపస్థంభము ఒలి చెట్లు ఏంటనేది మనకు అర్థం కాదు కాబట్టి దాని సంపూర్ణత మనకి ఇక్కడ కనిపిస్తుంది దీపస్తంభము ఆ ఏడు గొట్టములు లేక ఏడు కన్నులు దేవుని యొక్క ఏడు కన్నులు మరియు ఈ రెండు విలువ చెట్లు ఒకటే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి వీళ్ళు దేవుని ఎదుట వెలగాల చూడండి ఎప్పుడు వెలుగుతాయి ఆ గొట్టంలో ఉన్నంత వరకే వెలుగుతాయి సువర్ణ తైలమనుంది అంటే బంగారు నూనె బంగారం మహిమకు సాదృశ్యం నువ్వు ఆయన మహిమ లాగా ఆయన కొరకు వెలగాల కానీ వీళ్ళు ఆ రీతిగా వెలగలేక వారి నూనె అంతా అయిపోయినట్టు చేస్తున్నారు బుద్ధి వారి నూనె అయిపోయింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అంటే ఒకప్పుడు తెలుసుకోరు సత్యాన్ని కొంతకాలానికి దాన్ని విడిచిపెట్టిరు అంతకాలం వరకు ఆ నూనె కాల్చబడింది ఆ మంట ఆరిపోయింది ఇప్పుడు ఆ నూనె లేదు వాళ్ళ దగ్గర అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎప్పుడైతే నూనె ఆరిపోతుందో నూనె ఉన్నంత వరకు నువ్వు వెలుగుతా ఉంటావు నీ ఎట్లా వెలుగుతా ఉంటావు ప్రభు నీ జీవితంలో ప్రభుని చూడగలరు మనుషులు నీలో సాక్ష్యం ఉంటుంది కాబట్టి ప్రభుని చూడగలరు ఎప్పుడైతే నూనె ఆరిపోతా ఉంటుందో ఆ ప్రభు యొక్క సాక్ష్యం బదులు ఇంకేదో వచ్చేస్తుంటుంది నీ జీవితంలో అదే జరుగుతుంది అన్నమాట చివరి కాబట్టి ఈ రెండు ఒలివ చెట్లు ఎవరంటే సర్వలోకనాధుని ఎదుట నిలబడు ఇద్దరు సాక్షులు అనుంది అక్కడ చూడండి ఒకసారి జకరే గ్రంథం నాలుగవ అధ్యాయము చివరి వచనం పద్నాలుగో వచ్చి దూత అడుగుతున్నాడు ఇవి ఏమిటని నీకు తెలియదా అనెను ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తులదు ఇది అన్నప్పుడు ఫీల్ కావద్దు నేను ఇన్ని సంవత్సరాలు సేవలో ఉన్నాను నాకు తెలదంటే చెప్తున్నావా అనడానికి దేవుడే ఆ ప్రశ్నిస్తుండు ఒక సేవకుని ద్వారా అన్న విషయాన్ని హెచ్చరించ స్వీకరించాలా అవును ప్రవ్వా నా వెళ్ళిన వాడు నా ప్రవ్వా అని ప్రవ్వా నాకు ఇది తెలియదు ప్రభు అంటే అప్పుడు ప్రభు మాట్లాడుతాడు అట్లంటేనే ఆయన బయలుపరచాడు నాకు అంత తెలుసు అంటే నీకు ఏం కూడా వీరిద్దరూ సర్వలోక నాదుడ యహోవ య నిలవబడుచు తైలము పోయి అంటే దేవుని సేవకులు వీళ్ళిద్దరు దివారాత్రంలో ఆయన సన్నిధిలో నిలబడాలా అంటే నూనె పోసేవాళ్ళు అని అర్థం అంటే బాగా నూనె పోసేవాళ్ళు సేవ చేసేవాళ్ళు అర్థం అనేకుల జీవితాలలో సత్యాన్ని ప్రకటించేవారు అని అర్థం ఎప్పుడైండ్రు వీళ్ళు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలంటే తిరిగి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ చెప్పబడింది వీళ్ళు ఎప్పుడు చేస్తారు అనేది ఎవరు వీరికి హాని చేయకూడదని అక్కడ కదా ఐదవ వర్షంలో ఎవరైనా వారికి హాని చేయ ఉద్దేశించడల్లా వారి నోట నుండి అగ్ని బయలుదేరును తాము ప్రవచించు దినములు వర్షము కురియకుండా ఆకాశమును మోయిటకును వారికి అధికారం కలదు మరియు వారికి ఇష్టమైనప్పుడు ఎలా నీళ్లు రక్తంగా చే చేయటకును నానా విధములైన తెగుళ్లతో భూమి మీద బాధించటకును వారికి అధికారం కలదు కానీ అవి చేసిండ్రా వారికి అధికారం ఇచ్చిండ్రు దేవుడు కానీ దాన్ని వాడకలేకపోయినరు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు వాళ్ళు ఎక్కడ కూడా అటువంటి అద్భుతాలు చేయలేదని అర్థం చూడండి ఎప్పుడైతే రక్షణ అనుభవంలోకి వచ్చి ఆయన నూతన అభిషేకం పొందుకుంటావో దేవుడు నీకు క్రమేణా కృపాలను అనుగ్రహిస్తాడు కానీ నువ్వు వాడుకుంటున్నావా అన్న విషయమే ముఖ్యమైంది వీళ్ళకి అధికారం కలదు కానీ వీళ్ళు ఎక్కడ చేసిండ్రా చాలా మంది ఆ యొక్క వాక్యాన్ని చూసే చెప్తారు చూడండి మోస లాంటి వాడిని ఇంకొకరిని లేవనెత్తబోతున్నాడు ఏలియ లాంటి వాన్ని ఇంకొకరిని లేవనెత్తబోతున్నాడు దేవుడు యుగ సమాప్తిలో అని చెప్తున్నారు కానీ వాళ్ళకి అధికారం ఉంది కానీ వాడుకోలేదు సేవ జీవితంలో అనేకులు ఈరోజు అంతే గొప్ప జనంలో కూడా సేవకులు లాగానే ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళు ఎప్పుడన్నా అధికారం వాడుకోలేరు వాడలేరు ఎందుకు వాడలేరు వాళ్ళ మనసు పర్లోక రాజ్య విస్తరణ కొరకు లేదు వాళ్ళ మనసు వాళ్ళ సొంత రాజ్యాన్ని విస్తరించిన కొరకు ప్రయాస అందుకే వాళ్ళు అధికారాన్ని వాడుకోలేకపోతున్నారు అని నేను అర్థం చేసుకుంటున్న కాబట్టి ఏం జరిగింది చివరికి చూడండి వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే చూడండి వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును కాబట్టి మృగము అంటే ఇంగ్లీష్ బైబుల్లో బీస్ట్ అని ఉంది బీస్ట్ అంటే పశువు అని కూడా అర్థం బీస్ట్ అంటే పశువు ఇంగ్లీష్ బైబల్లో తెలుగులో మృగం అనుంది మృగం అన్నా పశువు అన్న ఒకటే క్రూర మృగం అన్న క్రూర పశువు అన్న ఒకటే సరే పశువు అంటే గొర్రె బర్రం కూడా పశువు క్రూర మృగం కాబట్టి క్రూర మృగము దేనికి సాదృశ్యం సర్పములకు తేళ్లకు సాదృశ్యం అది వీరి మీద విజయం పొందుతుంది ఎవరి మీద గొప్ప మీద విజయం పొందుతుంది ఎందుకు మా పక్కన ఉంటూ మీరు మాకు విరోధంగా సాక్ష్యం చెప్తున్నారా మీరు గొప్ప అనడానికి ఇది బలమైన ఆధారం వారిని ఎవ్వరు చంపలేరు కాని క్రూర మృగానికి దేవుడు అధికారం ఇచ్చిండు వారిని చంపడానికి ఈ విషయం మనం భారతదేశం ఆయన ఆజ్ఞ లేనిది తల వెంటుకలో ఒకటి కూడా రాలేదు వారిని హత సాక్షుల్లాగా చివరికి ఎందుకు నిలబెట్టింది దేవుడు ఇద్దరు సాక్షులు అంటే వాళ్ళు చివరికి హతమయ్యారు కాబట్టి హత సాక్షులు ఇద్దరు హత సాక్షులు కానీ చర్చి లో మటుకు బైబిల్ స్టడీస్ లో మట్టుకు వారిద్దరు సాక్షులనే చెప్పబడుతుంది కాని వారు ఇద్దరు హత సాక్షులని ఎవ్వరు చెప్తలేరు కానీ ప్రభు మనకి ఇక్కడ చూపిస్తుండు వీరు సాక్షులు హతమైపోయారు చివరికి ఎవరు హతం చేసారు మృగం హతం చేసింది ఏంటా మృగము మతపరమైన సంగము మతపరమైన గుంపు ఆ రెండు గుంపులు మూడవ గుంపుని హతం చేస్తుంది ఇది మన ప్రభు ఎప్పటి నుంచో చూపిస్తున్నాడు ఒకసారి చూడండి ప్రకటన పన్నెండు వీళ్ళు గొప్ప సాదృశ్యం ఏంది చూడండి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడు నుంచి ఆరు వర్షాలలో పరలోకం జరిగిన గొప్ప సూచన అంటే లక్ష మంది గొప్ప ప్రసవించడం వాళ్ళ జీవితంలో ప్రభుని ప్రసరించడం ప్రసవించడం అన్న సంబంధించిన వాక్యం ఇది పరణోక మందు గొప్ప సూచన కనబడదంటే సేవా జీవితంలో సంఘంలో ప్రపంచమంతట ఇదిగో ఎర్రని మహాఘట సర్పము దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండెను కాబట్టి ఏడు తలలు సంఘాలకి సాదృశ్యం దాని తల మీద ఏడు కిరీటములు ఉండెను అంటే చూడండి ఒకప్పుడు ఆయన మహిమని ధరించుకున్నవి అని అర్థం కాబట్టి ఆ కిరీటంలో ఆయనకి అప్పగించాల గాని వాళ్ళు దాని ఇంకా పెట్టుకున్నారు అంటే ఆయనకు రావాల్సిన మహిమని వాళ్ళు దొంగలిస్తున్నారు తల మీద కిరటం అంటే దేవునికి రావాల్సిన మహిమని నువ్వు దొంగలిస్తున్నా అర్థం మన కిరీటంలో ఆయన పాదాల చింత పడేయాలి మనం అర్థమవుతుందా ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఆ స్త్రీ ఎదుట నిలిచింది ఎందుకు ఆమె మగ శిశుని కన్నప్పుడు మృంగివేయాలనేసి ఆరవ వచనంలో కన ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవల్లనని ఆ ఘట స్త్రీ ఎదుట నిలుచుండెను ఇప్పుడు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి మీరు మన ఎదుట ఎప్పుడు వాడు ఉంటాడు మన వెనకల ఉండడు వాడు ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి మన వెనకల వాడు ఉండడు ఎందుకంటే మనం మనం మనం వాడిని యుద్ధం చేస్తున్నాం అంతే గొప్ప జనం వెనకల వాడు ఉంటాడు మన ఎదుట వాడు ఉంటాడు కాబట్టి మనం ముఖాముఖిగా వాడిని చూడగలం అంటే అర్థం ఏంటంటే శారీరకంగా కాదు వాడి కురితలను మనం ఎదుర్కోగలం మనం చేస్తున్నా కూడా వాడు ఎదుర్కోగలడు కానీ మనల్ని ఏం చేయలేడు నువ్వు ధైర్యంగా సత్యాన్ని ప్రకటిస్తున్న వాడు ఏం చేయలేడు మిమ్మల్ని ఎందుకంటే ఈ వాక్యం చెప్తుంది వాడు నేను ఏం చేయలేడని ఇక్కడ వాక్యం నేను అట్లా నమ్ముతున్నాను విశ్వాసంతో వాడు నన్ను చేయలేడు ఎందుకంటే నేను ఆల్రెడీ మరణించిన వాడను ఆయనతో పాటు సమాధి చేయబడి తిరిగి లేచేవాడను కాబట్టి నేను ఇప్పుడు ఆయనతో పాటు నివసిస్తున్నాను వాడు నన్ను చేయలేడు నన్ను ముట్టలేడు వాడు కానీ నేను ప్రయాసపడుతూ గొప్పచనం నడిపిస్తున్నాను వాళ్ళ మీద పడుతున్నాడు వాడు అందుకే మనం కూడా గొప్ప జనాల నుంచి అనేకులు బయటికి రావాలా అన్న ప్రయాసంతో ఉంటున్నాం ఎందుకంటే వాళ్ళ మీద పడుతున్న వాడు వాళ్ళని మింగివేస్తాడన్న విషయం అక్కడ చెప్పబడింది కాబట్టి చూడండి ఆరో వచనం ఆ స్త్రీ అరణ్యం నాకు కనేసి పారిపోయింది బాగా అర్థం చేసుకోండి నువ్వు అనేక ప్రాంతాలలో సత్యాన్ని ప్రకటించాలా వెళ్ళిపోతా ఉండాలా ఒక స్థలంలో ఉండేవాడు ఒకటే స్థలంలో నీకు సువార్త అవకాశం ఒక సంఘానికి పిలిచినాక మళ్ళీ బిల్వర్ అక్కడ నువ్వు ఆ అవకాశాన్ని వాడేసుకోవాలా అక్కడ ప్రవచించేసి సత్యాన్ని బయటికి వెళ్ళిపోవాలా బాగా అర్థ చేసుకోండి వాళ్ళ నుంచి లక్షా నలభై నాలుగు వేల మంది బయటికి వాడు వాళ్ళని మృంగి వేయడానికి ప్రయత్నిస్తా ఉంటాడు అది వాని విధానం కాబట్టి ఇప్పుడు చూడండి ఏం జరిగింది ఆ స్త్రీ అరణ్యనకు పారిపోయాను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై ఆమెను పోషించవలనని దేవుడు ఆమె ఆమెకు స్థలము సిద్ధపరచను కాబట్టి ఎక్కడన్నా స్థలం శ్రీను పర్వతం మనం అక్కడ స్థిరంగా ఉంటాం విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనకి సంపూర్ణంగా పోషణ ఉంటుంది సరే బియ్యిన్ని ఎన్ని దినాలు బియ్యిన్ని రెండు వందల అరవై దినములు ఎంతమందికి ఈ పదం అర్థమవుతుంది పోయిన వారం అంతా ఆ పదానికి సంబంధించిన వాక్యం ఏమి చూసినాం చెప్పండి ఎవరు పోయిన వారం మూడు సంవత్సరములు నలభై ఎని దినములు రెండు వందల కాదు బ్రదర్ వారాలు నలభై వారాలేమో చూసినాం మనం నెలల నెలలు నలభై నెలలు వారాలు కాదు నెలలు అంటే మూడున్నర సంవత్సరములు అని అర్థం మూడున్నర సంవత్సరములు వాళ్ళు ప్రవచిస్తున్నారు బాగా అర్థం చేసుకోండి మూడున్నర సంవత్సరములు వాళ్ళు ప్రవచిస్తున్నారు మూడున్నర సంవత్సరములు అంటే వెయ్యిని రెండు వందల అరవై దినములన్నా మూడున్నర సంవత్సరంలే లెక్కేసుకోండి వెయ్యి నెలలు నలభై రెండు నెలలన్నా మూడున్నర సంవత్సరంలే పన్నెండు వందల అరవై దినములన్నా మూడున్నర సంవత్సరంలే దేవుడు నువ్వు బాగా అర్థం చేసుకోండి కొంత ప్రయాసంతో మనం వాటిని అర్థం చేయడం ప్రయత్నించాలి అందులోనే ఉంది కదా జ్ఞానం అంటే ధనించాలంటే ఆయన జ్ఞానం అనుగ్రహించాలి వస్తే అర్థం కాదంట దాన్ని అర్థం చేసుకుంటే జ్ఞానం వస్తుంది మొదట అధ్యయనం చెప్తాడు దీన్ని చదివినవాడు జ్ఞానవంతుడు పన్నెండు దినములు అంటే మూడున్నర సంవత్సరములు మనల్ని పోషిస్తున్నాడు మూడున్నర సంవత్సరములు వాళ్ళ ప్రవచిస్తున్నారు మీకు అర్థం ఈ విషయం గొప్ప జనాన్ని ప్రవసి ప్రవ వాళ్ళు క్రింద మూడున్నర సంవత్సరములు ప్రవచిస్తున్నారు మనకి మూడున్నర సంవత్సరములు దేవుడు ఆ శ్రీను కొండ మనల్ని నివసింపజేస్తూ కాపాడుతున్నాడు ఆ మూడునర సంవత్సరం ఎండ్ కాగానే వాళ్ళు హత సాక్షులు అక్కడ చూడండి అట్లనే ఉంది వాక్యం పదకొండవ అధ్యాయంలో ఏడవ వచ్చరంలో వారు సాక్షము చెప్పుట ముగింపగానే అంటే ఎగ్జాక్ట్లీ మూడున్నర సంవత్సరం ఎండ్ కాగానే పైన మూడున్నర సంవత్సరం పోయిన వరం చూసిన మన దీనిగా అగాదమ్మి నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించింది బాగా అర్థం చేసుకోండి ఎట్లా జయిస్తాడు వాడు ఎట్ల జయిస్తాడు ఆదాము అవ్వాల మీద ఎట్లా జయం పొందిండు కయ్య మీద జయం ఎట్లా జయం పొందిండు ఆహాబు దగ్గర ఉన్న ప్రవక్తల మీద జయం ఎట్లా పొందిండు వాడు అబద్ధంతో జయం పొందుతాడు అబద్ధంను నమ్మునట్లు మోసపుచ్చు ఆత్మ లాగా వాడు మనలోనికి వస్తేనే వాడు విజయం పొందుతాడు మనం పోగొట్టుకుంటాం కాబట్టి సత్యాన్ని పోగొట్టుకున్నాడు అబజయం పొందినవాడు కాబట్టి మనం పొందుకున్న సత్యాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా బలపడతా ఉండాలా మనం మనకు అది ఒక ఆశ్చర్య అదొక ఆశ్చర్యకరంగా దేవుడు మనకు అనుగ్రహించు ఇటువంటి జ్ఞానాన్ని కాబట్టి మూడు నర సంవత్సరంలో వాళ్ళ ప్రవచనం బంద్ కాగానే హత సాక్షులు అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఇద్దరు సాక్షులు అని చెప్పడానికి ఇద్దరు హత సాక్షులు చెప్పుకోడానికి సరైన పదం ఎక్కడ కూడా వాక్యం ప్రకటించే వాళ్ళు ఇద్దరు హత సాక్షుల గురించి ఎప్పుడు ప్రకటించాలని ఇద్దరు సాక్షులు చెప్తారు కానీ వాళ్ళు హత సాక్షులు అని ఎవరు కాబట్టి మన జ్ఞానము అక్కడ దేవుడు మనకు చూపిస్తాను సరే కాబట్టి మూడు నర సంవత్సరంలు అంటే చాలా కొంతకాలం అని అర్థం నిజంగా మూడున్నర సంవత్సరం అని కాదు మన మనం అర్ధం చేసుకుంటున్నాం దేవుని దృష్టిలో ఒక దినం అంటే వెయ్యి సంవత్సరాలు కావచ్చు వెయ్యి సంవత్సరంలో ఒక దినం కావచ్చు కాబట్టి ఇవన్నీ ఆత్మీయ చిహ్నములు ఆత్మీయమైన విధానాలు వీటిని అర్థం చేసుకోవాలంటే మనం ఈ లోకపు జ్ఞానంతో దాన్ని పోల్చుకోవచ్చు ఈ లోకపు కొలత్వతో వేస్తే అవి అర్థం కావు కాబట్టి స్వల్పకాలమే అని ఉంది మతయ సువార్త ఇరునాలు పద్యంలో ఆ దినములు తక్కువ చేయనిచ్చో ఏ శరీరము తప్పించుకున్నాడు అనుంది వాక్యం కాబట్టి తక్కువనే చిన్న కాలం అది ఆ కొంతకాలంలోనే మొత్తం హతసాక్షులు అయిపోతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు లక్షల లక్షలు ఒకప్పుడు ఒకటి రెండు మూడు కేసులు ఇప్పుడు లక్షల మీద ఎగిరిపోతున్నాయి కాబట్టి లక్షలు కోట్లలో ఎగిరిపోతాయి అది యుగ సమాప్తికి వచ్చేపడి ఇవన్నీ ఒక్కసారి జరిగేది కావు ప్రవచనాలు ఒకసారి జరిగేవి కావు అవి ఆరంభమై సంపూర్తి ఎదిగే టైం రెండు వేల సంవత్సరాలు బాప్తిజం యోహాను కాలం మొదలుకొని ఈ రోజు వరకు పర్లోగ బలవంతుని చేతిలో పట్టబడింది అని వాక్యం చూసినాం మనం కాబట్టి రెండు వేల సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది దాని పరిపక్వం లేక సంపూర్తి కాలానికి మనం సిద్ధపడుతున్నాం అది మన కాలంలో సంపూర్తి జరగడము చాలా బాధాకరం ఎందుకంటే మనం చూడబోతున్నాం వాటి అన్నింటినీ చాలా రక్తప్రాతము ప్రపంచమంతటా రక్తప్రాతం ఎప్పుడు రక్తము ప్రసరించడం కాల్వల రక్తము దొరికిపోవడం మనం చూడబోతున్నాం ఎక్కడ శవాలు ఇది ఊహిస్తే వాళ్ళు జల్లరిస్తుంది మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు రక్షణ పొంది వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళు అలా దుఃఖం కానీ ఇర్మియాకి పట్టిన ప్రలాపం మనల్ని పట్టబోతుంది దుఃఖము మనకందరికీ అది పట్టబోతుంది అది మనం చూస్తాం మన కాలంలో కానీ నువ్వు దాన్ని భరించక తప్పదు ఎందుకంటే ఇర్మియా ఎంతగా గోనే పట్ట కట్టుకొని బూడుదల పడి ఏడుస్తూ నా దేశానికి ఏమైంది నా ప్రజలకు ఏమైంది ఎంతగా వేద ఆ వేదన మనల్ని పట్టబోయేటానికి మనం ఉంటున్నాం కానీ కోర్పుతో వాటిని పట్టుకోవాలా భరించాలి ఎందుకంటే శ్రమల గుండనే ఆయన పోయినవాడు కదా మనందరి గురించి ఆయన శ్రమను అనుభవించినవాడు అదే శ్రమ అనుభవంలోనికి మనం పోవాలా విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు సరే జక్ర గ్రంథంలో కొన్ని ఐదవ నాలుగవ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మిగిలిపోయినాయి వాటిని ఈరోజు త్వరగా ముగించుకొని మనము ఐదవ అధ్యాయానికి వెళ్ళిపోతాం నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలో అట్టుపోయిన వారం దేవుడు నాకు ఒక విషయాన్ని బయల్పరిచేది ఎట్లా బయలుపరచుంది బ్రదర్ దర్శనరీతిగా స్వరూపకంగా కానే కాదు నేను జేమ్స్ సాంగ్ నంబర్స్ చదువుతుంటే నాకు అవి బయలుపరచబడేది అంతవరకు జరించలేదు పాట వాడుతున్నాం ఎన్నిసార్లు వాడుతున్నాం శక్తి చేత కాదనెను బలముతో ఇది కాదనెను నా ఆత్మద్వారా దిని చేతునని ఏను ఓ గోపార్వతమా జరుబాబెలు నడను ఎంత మాత్ర ఈ పాట మనం పాడుతున్నాం కానీ ఎప్పుడన్నా మనం ధ్యానించినమా అది నాలుగవ అధ్యాయంలో ఉంది ఆ పాట నాలుగవ అధ్యాయంలో దేవుడు జగ మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నా చూడండి అప్పుడు నాతో ఇట్లా నేను నాకు ప్రత్యక్షముకు యహో వాక్ ఇదే అది పాట మనం పాడుతున్నాం పాట ఏందంటే ఈ విషయం మీకు అర్థం కావాలంటే కొంచెం క్రిందికి వెరండి చూడండి ఇక్కడ యహో వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను జరుబాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసినది కాబట్టి శక్తి చేత ఏంది కాదు బలముతో ఏది కాదు దేవుని యొక్క ఆత్మతో ఏమైతు అన్న విషయం అర్థం కావాలంటే జరుబాబేలు చేతులు ఈ యొక్క మందిరపు పునాదిని వేసను కాబట్టి మందిరపు పునాది లేక మందిరాన్ని కట్టాలంటే ఈ లోకపు శక్తి అవసరం లేదు ఈ లోకపు శక్తితో నువ్వు దేవుని మందిరాన్ని కట్టలేవు రెండవది బలముతో ఈ లోకతీతమైన బలముతో శారీరకమైన బలముతో నువ్వు మందిరాన్ని కట్టలేవు ఫస్ట్ సెకండ్ పాయింట్ మూడవది నా ఆత్మ ద్వారానే మందిరము కట్టబడును కాబట్టి దేవుడు అంటాడు ఈ లోకంలోని శక్తి కాదు ఈ లోకంలోని బలము కాదు నా ఆత్మ ద్వారానే మందిరము కట్టబడను జరుబా జరుబాబేలు చేతులు మందిరపు పునాది వేసినాయి జరుబాబేలు చేతులే మందిరాన్ని సంపూర్తి చేస్తాయి అంటాడు కాబట్టి జరుబాబులు అనేవాడు ఎవరు పోయిన అటుపోయిన వారం చూసినాం అనేవాడు బబులోన్ పుట్టిన యూధ గోత్రికుడు అంటే యేశ్వరరావు గోత్రంలో పుట్టినవాడు దావిద్ గోత్రంలో పుట్టినవాడు కాబట్టి ఎరుబాబేలు బాబులు బాబే బబులోన్ లో పుట్టినవాడు అంటే అన్యు అన్యులలో అన్య కాలంలో అనిలలో పుట్టిన వాడు అనిలలో జీవించిన వాడు అనిలలో నుంచి బయటికి వచ్చిన వాడు అని కూడా అర్థం కాబట్టి గొప్ప జనముల నుంచి బయటకు వచ్చిన వాడు అని అర్థం ఎరుబాబేల్ ఓ మన ప్రభుకి సాదృశ్యం మన ప్రభు పునాది మందిరానికి ఆయననే మందిరాన్ని చివరి కాలం మన కాలంలో దాన్ని సంపూర్తి చేయబోతున్నాడు అది మహిమ మందిరంగా తయారు పరమ ఎరుశులేము అక్కడి నుంచి కిందికి దిగిరాబోతుంది అది ఆయన తయారు చేసిన మందిరం ఆయన హస్తాలతో కాబట్టి ఈ లోకపు హస్తాలతో మందిరాన్ని తయారు చేయలేము నేను అదే కోయవరం అటుపరవరం జానించినప్పుడు శక్తి దేనికి సంబంధించింది ఆరవ వచనంలో ఇంగ్లీష్ లో మైట్ అని ఉంది ఎంఐజి హెచ్ టి మైట్ అంటే హెచ్ ట్వంటీ ఫోర్ మైట్ అంటే హెచ్ ట్వంటీ ఫోర్ లో ఏముందంటే అండ్ ఆర్మీ అనుంది ఆర్మీ అంటే సైన్యము అని అర్థం ఇంకొకటి ఐశ్వర్యము అని కూడా అర్థం సైన్యముతో నువ్వు మందిరాని కట్టలేవు ఐశ్వర్యంతో నువ్వు మందిరాన్ని కట్టలేవు ఈ రోజు అందరూ ప్రయాసపడుతుంది దీంతోనే నా చర్చిలో పెద్ద సైన్యం ఉంటే పెద్ద మందిరం అనుకుంటున్నారు కానీ అది పనికి రాంది అని ప్రభు చెప్తున్న ఈరోజు లక్ష లక్షలు కోట్లు కోట్లు ధనము నా మందిరాల్లోకి వస్తే అది మందిరం అనుకుంటున్నాడు నువ్వు అది మందిరము కాదు అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు దాని రూట్ బోర్డ్ ఇంకోటి ఫ్రం హెచ్ లో ఏముందంటే ఫోర్స్ అంటే బలవంతము అని కూడా అర్థం శక్తి అంటే బలవంతము అని కూడా అర్థం అంటే ఎవరు బలవంతం చేసి మందిరాన్ని కట్టుకోలేరు అని విషయం చెప్తున్నాడు బలవంతంతో భూములు గుంజుకొని బలవంతంతో రాపించుకొని కట్టుకునేది కాదు బలవంతంతో వాడికి పైసలు ఇచ్చి వాడి దగ్గర గుంజుకొని కట్టుకునేది కాదు మందిరం అన్న విషయాన్ని జ్ఞాపకం చూడండి ఎన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడ్డ ప్రవచనం ఇది ఈరోజు నెరవేర్తలేదా మనుషులు ఏమనుకుంటున్నారు గొప్ప లక్ష మంది అరవై మంది నా సంఘంలో ఉన్నారు అంటే అది మందిరం అనుకుంటున్నారు అది కాదు మందిరం ధనాము నీ దగ్గర ఎక్కువ ఉంటే దశమ భాగంలో కానుకలు ఎక్కువగా వస్తుంటే నువ్వు అది మందిరం అనుకుంటున్నావు అది మందిరం కాదంటున్నాడు జేమ్స్ట్రాంగ్ నంబర్స్ చూడకపోయింటే ఎప్పటికీ ఆ పాట తెలియకుండానే పాడుతుంట మన కాలం ముగించటానికి కూడా దాని అర్థం తెలియకుండానే పాడుతున్నాం ఆ పాట తర్వాత ట్వంటీ లో ఏముందంటే ఏ బ్యాండ్ ఆఫ్ మెన్ సోల్జర్స్ అంటే మెన్ సోల్జర్స్ అంటున్నాడు అసలు సంఘము స్త్రీతో పోల్చబడ్డప్పుడు ఇక్కడ మెన్ సోల్జర్స్ ఎట్లుంటారు కాబట్టి అది సంఘము కాదు అని హెచ్చరిస్తున్నాడు మీరు కట్టుకుండేది సోల్జర్స్ తో గొప్ప గొప్ప నంబర్స్ లెక్కలు కార్డ్స్ పెట్టి కంప్యూటర్ నంబర్ లెక్క పెట్టినంత మాత్రం అది మందిరము కాదు అని హెచ్చరిస్తుంది ఇక్కడ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఏముందంటే వర్తకము లేక సరుకులు అంటే గూడ్స్ ఇంగ్లీష్ లో గూడ్స్ అంటారు తెలుగులో సరుకులు అంటారు రకరకాల సరుకులు తీసుకొచ్చి పెట్టుకున్నంత మాత్రం అది మందిరం అవుతుందా కాబట్టి శక్తి చేత శక్తి అనే పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి అండ్ ఆర్మీ వెల్త్ గూడ్స్ దాని అదే వెల్త్ ఐశ్వర్యం సైన్యము ఐశ్వర్యం సరుకులు లే అంటే బిజినెస్ సరుకులు అంటే బిజినెస్ బిజినెస్ చేసి ఎవ్వడు మందిరాలు కట్టరు అని చెప్తున్నారు కానీ ఈ రోజు జరుగుతుందంతా బిజినెస్ మేనేజ్మెంటే ఉంది చర్చస్ల ప్రపంచం ప్రతి సంఘంలో ఎంత అద్భుతాలు జరిగే సంఘం కూడా బిజినెస్ ఆర్గనైజేషన్ లాగానే తయారైపోయినాయి అవి బిజినెస్ మేనేజ్మెంట్ అకౌంట్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ అంతా ఆర్గనైజ్డ్ సిస్టమ్స్ లాగా తయారైపోయినాయి అవి మంచియా చెడువా అనేది మనం అర్థం చేసుకోవడానికి వీల్లేదు కానీ హెచ్ ట్వంటీ త్రీ ఫార్టీ ఫోర్ న మట్టుకు బలవంతం అనుంది దాని తర్వాత బ్యాండ్ ఆఫ్ మెన్ సోల్జర్స్ అనుంది వెయిట్ అంటే దాంట్లో ఇంకా అర్థాలు ఉన్నాయి ట్వంటీ త్రీ ఫార్టీ టోర్ లో ఏముంది అంటే టు వెయిట్ అంటే వాళ్ళు కనిపెడుతున్నారు అని అర్థం కనిపెట్టే వాళ్ళు అని కూడా అర్థం కనిపెట్టే వాళ్ళు అంటే సంఘము దేనికరకు కనిపెడుతుంది విషయం మీరు అర్థం చేసుకోవాలా చూడండి దేనికొరకు కనిపెడుతుంది టు పర్వర్స్ అనుంది పర్వర్స్ అంటే చెప్పుకోవడం అనర్థం అంటే వాళ్ళు ఏదో చెరుపుతున్నారు ఏదో చెడగొట్టడానికి వెయిట్ చేస్తున్నారు అని అర్థం నెక్స్ట్ 2342 లో చివరిగా 2342 త్రీ లో ఏముందంటే బేర్ అనుంది బేర్ అంటే ఎలుగు చూడండి అసలు ఎప్పటికన్నా వాటిని అట్లా అర్థం చేసుకున్నాము మనము శక్తి చేత ఎవడు మందిరం కట్టడు అన్నప్పుడు అర్థం ఏంటంటే బేర్స్ మందిరం కట్టలేవు బేరు తేళ్లకు సాదృశ్యం ఎన్నిసార్లు మనం గణించాం గతంలో ఎలుగుబంటి రక్కేశ సాదృశ్యం కాబట్టి తేళ్ళు మందిరాన్ని కట్టవు అని అర్థం చివరిగా బీండెడ్ అంటే గాయపడినది అని అర్థం నువ్వు శక్తి కట్టడానికి ప్రయాస పడితే నువ్వు గాయపడతవు అని హెచ్చరిస్తాడు కాబట్టి మందిరం కట్టేవాడు శక్తి మందిరం కట్టద్దు అంటే ఏంటంటే నీ సొంత తలంపులు ఉపయోగించి నీ నాలెడ్జ్ ఉపయోగించి నీ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నీ పలుకుబడి ఉపయోగించి నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు అది మందిరం కాదు నీ ప్రయాసము వృధం వృధా అయిపోతుంది నీ ప్రయా నీ కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది అన్న విషయాన్ని హెచ్చరిస్తాను ఇప్పుడు చూడండి బలముతోనూ కాదు కదా బలము చేతనైనను కాక శక్తి చేత కాక బలము చేతనైన కాక బలము అంటే ఇంగ్లీష్ లో పవర్ అని ఉంది లో ఏముందంటే ఫోమ్ అంటే గట్టిగా పట్టుకున్నది జిడ్డుగా పట్టుకున్నది అని అర్థం విడిచిపెట్టేది కాదు అనేది అర్థం కాబట్టి జిడ్డుగా పట్టుకొని చేసేది మందిరం కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే తర్వాత అక్కడ మరోసారి ఫోర్స్ అని అంటే బలవంతం ఐశ్వర్యం అనుంది మళ్ళా కాబట్టి ఎందుకంటే రెండు గుంపులు ఎప్పుడు కలిసిటాయి సరపండ్లు తేళ్ళు కలిసిటాయి కాబట్టి పవర్ అంటే కూడా ఐశ్వర్యము బలవంతము ఫోమ్ అంటే జిడ్డుగా పట్టుకున్నది తర్వాత కెమెలియన్ అని ఉంది ఇంగ్లీష్లో కెమెలియన్ అంటే మన భాషలో చెప్పాలంటే ఊసరవిల్లి ఎప్పుడన్నా విన్నారా మీరు ఊసరవిల్లి అంటే తెలుసా మీకు తెలంగాణలో తొండ అంటారు అని తొండ అంటారు కలర్స్ మారుతా ఉంటుంది అర్థమవుతుందా కలర్స్ మార్చేటోళ్ళు మందిరాలు కట్టడానికి బిల్లేదు కలర్స్ ఊసెరవిల్లి లాగా ఉండే వాళ్ళు కట్టలేరు అనే విషయం జ్ఞాపకం చేసి తర్వాత చివరిగా థర్టీ ఫైవ్ ఎయిటీ వన్ ఉంది అది కూడా ఏ లార్జ్ లిజర్డ్ లార్జ్ లిజాడ్ లిజాడ్ అంటే తెలుసా మీకు లిజాడ్ అంటే బల్లి పెద్ద బల్లి అక్కడ ఉంది అడా జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ లో శక్తి చేత కాదు అన్నప్పుడు చూసినాము బలము శక్తి చేత కాదంటే ఎలుగు బంటి చేత కాదు అని అర్థం దాని తర్వాత బలముతూ కాదంటే లార్జ్ లిజాడ్ అని చివరికి లేక కెమెలియన్ అని అంటే కూసరివిల్లి అంటే కపటోపాయములు గలవాళ్ళు అని అర్థం కపటోపాయం దేనికి భూమి జంతువులకు భూ జంతువులు కుయుక్తి గలది కాబట్టి శక్తి చేత కాదంటే ఎలుగుబంటి రక్కేసేది తేలిక సాదృశ్యం బలముతో కాదంటే గట్టిగా పట్టుకుంటే ఏంది అది పట్టుకుంటే విడిచిపెట్టదు పాము పాము పట్టుకుంటే విడిచిపెట్టదు అది ఊసరివిలిలాగా కుయుక్తి గలది మారుతా కలర్స్ మారి మోసపరుస్తా ఉంటది అనర్థం లార్జ్ లిజర్డ్ లార్జ్ లిజర్డ్ అంటే పెద్ద బలి పెద్ద బల్లి అంటే రాకసి బల్లి అనర్థం మన తెలుగు సినిమాలలో వాడతారు రాక్షసి బల్లి అని రాక్షసి బల్లి అంటే గటసర్పం సర్పం గటసర్పం అంటే సైతాన్ అనర్థం బైబుల్లో ఘట సర్పం ఉంది ఘట అన్న పెద్ద బల్లి అని ఒకటే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లేకుంటే మన కాలంలో ఎప్పటికీ ఇవి మనం అర్థం చేసుకోలేం కొత్తగా పాడేసి వెళ్ళిపోతూ ఉంటాం పాడుతుంటే దేవునాత్మ దిగుతుంది దిగుతుంది కరెక్టే ఎందుకంటే నువ్వు ఇన్నోసెంట్గా ఉన్నావు తెలియకుండా ఆయనను సృతిస్తున్నావు ఆయన ఆశ్రయించే దేవుడు కానీ మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మేము తెలిసిందని ఆరాధిస్తామన్నాడు సమర స్త్రీతో కాబట్టి గొప్ప జనము సమరయ స్త్రీ లాగా ఉంది తెలియని దాన్ని ఆరాధించే స్త్రీ లాగా తెలిసిన దాన్ని ఆరాధించే వాళ్ళ ఉండాలంటే ఆయన ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించే వాళ్ళలాగా మనం ఉండాలి ఒక లక్ష నాలుగు నలభై మంది తప్ప ఎవరు కూడా ఆత్మతోనూ సత్యంతోను దేవుని ఆరాధించం నాకు ఆత్మ ఉంది అనేసి శారధిస్తాను అంతేగాని సత్యాన్ని గ్రహించకుండా ఆరాధిస్తే రుచి చూడలేదు నాకు ప్రభుణ్ రుచి చూడలేదు అర్థం కాబట్టి చివరిగా నా ఆత్మ ద్వారా అన్నాడు కదా నా ఆత్మ చేతనే ఇది జరుగును ఏందది చెరుబాబెలు మందిరపు పనిని ముగిస్తాడు అని అర్థం నా ఆత్మ ద్వారా ఆయన పశుద్ధ ద్వారానే మందిరము ముగించి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది చూడండి ఆత్మ అంటే హెచ్ సెవెంటీ త్రీ జీరో అంటే విండ్ అంటే గాలి వాయువు అని కూడా అర్థం కదా గాలి అన్న వాయు అన్న ఒకటే తర్వాత శ్వాస బ్రెత్ అని ఇంగ్లీష్ లో బ్రీదింగ్ బ్రెత్ తర్వాత లైఫ్ లేక జీవము అని కూడా ఉంది ఇప్పుడు నాకు అర్థమవుతుంది మతై శువార్త ఇరవై నాలుగో ఆరంభమైనప్పుడు ఆయన ఒక విషయం శిష్యులతో మాట్లాడుతున్నారు శిష్యులు పక్కన కూర్చోరు ఆ ఒలివ ఒలివ కొండనే కదా కూర్చున్నా ఆ కొండ మీద కూర్చున్నప్పుడు మందిరాన్ని చూపిస్తున్నారు ఎంత బాగా కట్టిన చూడు ఈ మందిరము దీని గోడలు దీని ఈ డిజైన్ సొలం కి ఎట్లు ఐడియా దేవుడు ఇంత బాగా కట్టండి ఈ టెంపుల్ అంటే అప్పుడు అంటుండీ మీరు చూస్తున్నారు కదా ఇంత బాగుంది టెంపుల్ అని రాయి మీద ఒక రాయి ఉండదు అన్నాడా మీద రాతి ఉండకుండా పడద్రోయబడును అన్నాడు బాగా అర్థం చేసుకోండి అది ఆయనకు సాదృశ్యం ఆయన మరణానికి సాదృశ్యం ఆయన్నే మందిరం కాబట్టి కానీ యుగ సమాప్తిలో రాతి మీద రాతి ఉండకుండా పడద్రోయపడును అంటే గొప్ప జనం అందరూ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు అక్కడ ఎంతో దూరంగా ఆలోచించేవాడు మన కాలానికి ఇవన్నీ నెరవేరుతాయి అన్న విషాని మనకి జ్ఞాపకం చేస్తూ ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి హెచ్ దాని రూట్ సెవెంటీ నుంచి వస్తుంది దే విల్ రైజ్అప్ బై ద స్పిరిట్ అంటే వాళ్ళు ఆత్మ కొనిపోబడతారు అని అర్థం అంటే ఇద్దరు హత సాక్షులు ఇద్దరు దేవుని యొక్క ఆత్మ తిరిగి వచ్చినప్పుడు అప్పుడు పడిపోయిన రాళ్ళవి ఆ ఇద్దరు పడిపోయిన రాళ్లు ఆయన ఆత్మ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి లేస్తారు అన్న విషయం జ్ఞాపించారు కానీ వాళ్ళు మరణించక తప్పదు మరణించినాకనే లేస్తారు అని అర్థం మరణము చూడకుండా ఎవరు లేయలేడు ఒకవేళ ఆయన వచ్చే టైంకి మనం ఇంకా సజీవంగా ఉంటే అది వేరే విషయం గాని అందరూ మరణించాల్సిందే మరణించకుండా మరణము చూడకుండా ఎవరు ప్రభుని చూడలేరని ఉంది వాక్యం కాబట్టి మనమంతా ఆల్రెడీ మరణించిన వాళ్ళం ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణలో పాలు పొందిన వాళ్ళం కాబట్టి మనకి ఇంకొక మరణం అవసరం లేదు శారీరకంగా మరణిస్తున్నా ఆత్మల మరణం మనకు అవసరం లేదు ఇంకే ఆల్రెడీ మనం మరణించడం మరణించిరిగి లేచిన మరణం కాబట్టి మనము రాళ్ళలాగా పడవేయడం కానీ ఈ రాళ్ళు పడవేవే రాళ్లన్నీ గొప్ప జనానికి సాదృష్టం అన్న మనం అర్థం చేసుకోవాలా కాబట్టి దాంతో దేవుడు సరే ఇంకొకటి గొప్ప పర్వతం గురించి మాట్లాడుతుంది ఏంది గొప్ప పర్వతం దాన్ని ఒక్కటి నేను చూపించినాక నైన్ ఓ మనం వాక్యాన్ని ముగించుకుంటాం ఈ గొప్ప పర్వతం దేనికి సంబంధించింది అని ఒక విషయం చూపిస్తే ఐదవ దర్శనం ముగిస్తామన్న మీరు గొప్ప పర్వతం దేనికి సాదృశ్యం జరుబాబుల్ని ఎందుకు అడ్డగించడానికి ప్రయత్నం చేస్తుంది ఈ గొప్ప పర్వతం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి గొప్ప పర్వతమా జరబా జరుబాబులను అడ్డగించటకు నీవు ఏ మాత్రపు దనవు నీవు చదని భూమి అగుదువు నేను ఈ క్షయమే ఆలోచిస్తున్నాను సడన్లీ ఎందుకు దేవుడు గొప్ప పర్వతం గురించి మాట్లాడుతున్నాడు ఒక దిక్కు శక్తి చేత కట్టలేని మందిరాలు బలముతోనూ కట్టలేని మందిరాలని చెప్పి నా ఆత్మ ధరనే అది కట్టబడనని చెప్పి గొప్ప పర్వతమా ఏ మాత్రపు దానవు జరుబాబుల్ని ఎట్లా అడ్డగిస్తావు అంటున్నాడు బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుని యొక్క ఆత్మ చేత మనము ప్రయాసంతో మందిరం కడుతుంటే సర్పములు తేళ్లు కట్టలేకపోతున్నాయి కాబట్టి మనల్ని అడ్డగించడానికి ప్రయత్నిస్తున్నాయి కాబట్టి గొప్ప పర్వతం దేనికో ఇప్పుడు నేను చూపిస్తాను గొప్ప పర్వతము దేవుని మందిరాన్ని కట్టనీయకుండా అడగిస్తుంది ఈ గొప్ప పర్వతం దేనికి సంబంధించింది చూడండి ప్రదర్ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము దాంతో మనం ఆ యొక్క వాక్యాన్ని ముగించుకుంటాం ఆ దర్శనం అయిపోతుంది మీరు కాలం ఇంటి వెనక్కి ఇంకా దీర్ఘంగా ఆలోచించండి ఇద్దరు సాక్షుల గురించి ఒక ఒకానొక దినము మరీ విశేషంగా దీర్ఘంగా ధ్యానిస్తాం ఈ రోజు కేవలము జకర గ్రంథంలోని దర్శనాన్ని ధ్యానిస్తాం కాబట్టి అది మనం ముగించుకోవాలా అప్పటికే థర్టీ థర్టీ అవర్స్ అయిపోయింది రికార్డింగ్ ఎవరికి ఉంటే అంత ఓపిక థర్టీ ఫోర్ అవర్స్ ఈ యొక్క వాకి వినడానికి అంత కదా అందుకే ఒక దినము ఈ యొక్క కేవలం ఈ యొక్క దర్శనం సంబంధించిన ఈ యొక్క ఇద్దరు సాక్షులకు సంబంధించిన విషయాలే ధీర్గా మనం ధ్యానిస్తాం ఒకరోజు మరి సంపూర్ణంగా దాన్ని ఈ రోజు ఇంకా మనం దాన్ని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో దీని గురించి రాయబడింది రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేబడను మనము ప్రసవించి స్త్రీ వల్లే ప్రయాసంతో మందిరానికి కట్టడానికి ప్రయాసం పడుతున్నాము సర్పంలి తేళ్ళు అది చూసి భరించలేక మనం కట్టిన మందిరాన్ని కులగొట్టడానికి ప్రయత్నం చేస్తుండదు ఈ విషయం బాగా చేసుకోవాలి మీరు వానంతట వాడే చేస్తుండట వాడు ఎప్పుడు చేయడు అని నేను మీకు ఎన్నిసార్లు రుజుపరచిన వాక్యం చూపించిన ఆధారాలతో సైతానుడు వానంతట వాడు ఎప్పుడు ఏమీ చెయ్యలేడు పో సాతానా నీకు నేను నీకు అధికారం ఇచ్చిన నువ్వు పో అంటాడు దేవుడు అప్పుడే సైతానుడు కూడా ఈ లోకంలో మనుషుల మీద వాడతా ఉంటాడు అన్న విషయాన్ని మీకు ఎన్నిసాను ఎందుకంటే వాడు దేవుని చేతిలో సాధనం లాగా గణహీనమైన సాధనం వాని అనుచరులు కూడా గణహీనమైన ఘటనలాగా వాడబడుతుడు మనం అటు ఉండడానికి వీల్లేదు మనం పరిశుద్ధంగా ఉండాల మనం పవిత్రంగా ఆయన వాక్యానికి తగ్గినట్లు జీవించాల ఎవడు నీ మీద నేరంపడానికి వీల్లేదు ఎవడు నీ మీద నిందమోపడానికి వీల్లేదు నీ నోట్లో ఎప్పటికీ అబద్ధం ఉండదు నీ నోట్లో నీ నీ తల మీద ఎప్పుడు నింద ఉండద్దు లక్ష మందికి సాదృష్టం మనం మనం వాళ్ళ గుంపులో ఉన్నాం కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో వాడికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదు సైతానికి ఎప్పుడు ఆజ్ఞాయిస్తాడు నువ్వు సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే నేను అప్పగిస్తాడు సైతాన్ని మోసపుచ్చు నువ్వు మోసంలో అబద్ధంలో దొంగతనంలో ఉన్నప్పుడు నిన్ను ఆ దానికి అప్పగిస్తాడు అన్న విషయాన్ని పో సైతాన్ని నీకు అధికారం ఇచ్చిన పోంటాడు అహాబు ప్రవక్తల మీద అదే రీతిగా అననీయ సాఫ్ట్వేర్ల జీవితంలో కూడా పర్మిట్ చేసిండు పేదరికి అర్థమైంది పేదూరికి అర్థం కాలేదని కాదు పేదరికి అర్థమైంది కాబట్టి పో నీ పెనిమిటి ఎక్కడ పోయిండో నువ్వు కూడా ఆయన దగ్గరికే పో అని రిలీజ్ చేసి ఎందుకంటే తాళాలు ఇచ్చింది దేవుడు అధికారం ఇచ్చిండి ఈ దినం కూడా నీకు అదే జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు తాళాలు ఇవ్వడం అంటే ఏంటంటే పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించడం నీకు నువ్వు విప్పాలా ఇవన్నీ నీకు ఇచ్చిండు తాళం ఇవన్నీ సత్యాల అర్థం చేసుకుని నువ్వు అనేకలో పోయి ప్రకటించడానికి వరకు నీకు ఇవన్నీ నేనేం స్పెషల్ అని చెప్పడానికి వీల్లేదు నా ఎంతో మందిని దేవుడు లేపుతుంది ప్రపంచంలో వాళ్ళలాగనే నన్ను లేపిండు అని అనుకోలే స్పెషల్ కాదు కానీ ఇవన్నీ తన బిడ్డలకు చూపించాలనుకుంటున్నాడు నువ్వు యథార్థతతో వీటన్నింటినీ గ్రహించడానికి ప్రయాసపడాలా గంటలు గంటలు దీని కొరకు ప్రయాసపడాలి నువ్వు ఎందుకంటే పోయినవరం దేవనాథన్ మాట్లాడిండు మతపరమైన జీవితంలో గొప్ప సేవకులు కేవలం ఆరాధన సమయంలోనే ఆయన లోకంలో ఉంటారు ఆయన రాజ్యంలో ఉంటారు తకిన సమయంలో వాళ్ళ సొంత రాజ్యలలో లేక దుష్టి రాజ్యంలో ఉంటున్నారు ఇది దుష్టిని రాజ్యం ఈ లోకం మనం మటుకు దివరాత్రంలో ఆయన రాజ్యంలో ఉండాలా ఎప్పుడుండగలం అప్పుడు దేవుడు విషయం మాట్లాడుతున్నాడు ఆయన రాజ్యము అన్నపానములకు సంబంధించినది కాదు ఆయన రాజ్యం దేనికి సంబంధించింది నిత్యము ఆనందం నిత్యము స్థుతి గానాలతో ఉండాల్సిన స్థలం అది కాబట్టి ఆయన రాజ్యము ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ డ్రింకింగ్ అండ్ మెరీ మేకింగ్ అని ఉంది ఇంగ్లీష్ లో తినడానికి త్రాగడానికి సంతోషించడానికి కాదు అది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ జాయ్ పీస్ అండ్ రైచస్ అక్కడ ఎప్పుడు సంతోషము స్తు యాగములు ఉంటాయి గానాలు ఉంటాయి కాబట్టి ఆయన్ని స్తుంచడం మనం నేర్చుకోవాలి ప్రతి ఆయన రాజ్యంలో నివసించాలా ప్రతి క్షణం ఈ క్షణం ఆయన రాజ్యంలో మనం ఉండాలా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినా కూడా ఆయన నువ్వు ఉండాలా అంటే ఈ క్షణం నువ్వు ఆయనతో పాటు నివసిస్తున్నావు ఆయన శృతిస్తున్నావు ఆయన ఆయన సందులో నువ్వు ఉన్నావు ఆయన మహిమ అక్కడ ఉంది నువ్వు అది ఫీల్ రాగలవు ఆ పరిశుద్ధతలో నువ్వు ఉన్నావు అది నువ్వు నువ్వు ఈ క్షణం నా చుట్టూ దూతలున్నారు అన్నది నువ్వు ఆత్మలో గ్రహిస్తా ఉండాలా అది ఆయన రాజ్యంలో ఉండడం ఈ లోకంలో ఎంత నిమగ్నమై ఉన్నా ఏ పని చేస్తున్నా ప్రతి నువ్వు ఆయన రాజ్యంలో ఉన్నా ఆ ఫీలింగ్ నీకు ఉండాలా లేకపోతే వాని రాజ్యంలో ఉంటే వాడు సునేహసంగా నిన్ను మోసగిస్తాడు వానికి మనం అవకాశం ఇవ్వడానికి వీల్లేదు అని ఈరోజు నేర్చుకోవాలి ఈ విషయం కాబట్టి ఈ గొప్ప పర్వతము దేనికి సాదృశ్యం అంటే మహాబబులోనికి సాదృశ్యం లేక మతపరమైన సంఘానికి సాదృశ్యం ఈ పర్వతము దేనికి సాదృశ్యం సర్పములు తేళ్లకు నిలయం ఈ గొప్ప పర్వతము బలంతో కూడింది శక్తితో కూడింది అంటే సర్పములు తేళ్లతో జమ అయిపోయింది అన్న విషయాన్ని అది వచ్చి నువ్వు ప్రసవించిన గొప్ప జనం మీద పడుతుంది అదే ఇక్కడ చూసినాం మనం వాక్యం ఇందాక ఎనిమిదవ వచనంలో ప్రటం గంధం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను సముద్రము అంటే మూడవ గుంపు గొప్ప జనం ఎన్ని సలభాన్ని దానికి సంబంధించినవి గొప్ప జనం మీదకి వచ్చి ఈ పెద్ద కొండ పడాల్సిందే ఎందుకంటే నువ్వెంతో ప్రయాసంతో గొప్ప జనాన్ని ప్రసవిస్తున్నావు వాళ్ళకి సత్యాన్ని ప్రకటించి వాళ్ళని సంపూర్ణమైన మందిరా తయారు చేసుకుంటున్నావు జరుబాబేలు రెండవ రెండవ అంటే జరుబాబులు మొదట హస్తాలతో పునాది వేసిండు ఆయననే దాన్ని ముగిస్తుంటే మన ప్రభుకి జరుబాబేలు ప్రతినిధిలాగా ఉన్నాడు ఓ చెప్పాలంటే జరుబాబులు నీడ అయితే మన ప్రభు నిజస్వరూపం మన ప్రభు ఆ మందిరాన్ని ముగించే టైంకి సిద్ధపడుతున్నాడు ఆయననే దాన్ని సంపూర్తి చేయాలా కానీ ఆ మూడు గుంపులు కలిసినప్పుడు దాన్ని సంపూర్తి చేయలేడు కాబట్టి ఆ రెండు గుంపుల నుంచి విడదీయాల మూడవ గుంపుని ఇదే ఈ కొండ వచ్చారా వాడితే వాళ్ళందరు సస్తారు విడిపోయినట్లు అని అర్థం అప్పుడు ఏం జరిగిందో చూడండి అందువలన సముద్రంలో ఎన్నో భాగం మూడవ భాగం అంటే మూడవ గుంపు అని అర్థం మొదటి రెండు గుంపులు సర్పములు తేళ్లు మూడవ భాగం రక్తమాయను గొప్ప జనం అంతా అవుతారు ఇద్దరు సాక్షులు హత అవుతారు అంత రక్తమయ్యను వీళ్ళందరూ పోయి వాళ్ళ మీద పడతారు వాళ్ళంత రక్తమవుతారు సముద్రం లోని ప్రాణము లో మూడవ భాగము చచ్చెను సముద్రము అంటే మతపరమైన జీవితము అందులో రకరకాలవి ఉంటాయి తా పాములు అన్ని ఉంటాయి చేపలు ఉంటాయి మూడవ భాగం చచ్చెను ప్రాణము జంతువులలో మూడవ భాగము చచ్చెను ఓడలో మూడవ భాగము నాశనమయ్యాను ఓడలు నువ్వు మీరు ఒక పాట పాడతారు కదా అదిగో నావ బయలుదేరిచున్నది అందులో యేసునడు నావా ఎవరికి సాదృశ్యం నీకే సాదృశ్యం ఆ పాట ప్రకారంగా మనము నావ ఆయన చుక్కాని లాగున్నాడు అనేసి పేతులు జ్ఞాపకం చేసిండ యాకోబు పత్రికలు యాకోబు పత్రికలు చూస్తాం ఆయన చుక్కాని వలే ఆ ఓడనికి డైరెక్షన్స్ ఇస్తా ఉంటాడు అన్నట్టు నీ జీవితమే ఒక ఓడ అయితే ఆయన దానికి చుక్కాని లాగున్నాడు చుక్కాని ఇరిగిపోతే ఏమవుతుంది ఓడ ఇష్టమొచ్చినట్టు ఎటు పడితే అట్టు గాలికి ఎట్టినట్టు అట్లా కొట్టుకుపోతూ ఉంటది అట్లా కొట్టుకపోయి మూడవ వంతు మూడవ భాగం ఓడలన్నీ నశించిపోతాయి అంటే గొప్ప మూడవ గుంపది గొప్ప నశించిపోవాల్సిందే అంత తేటగా దేవుడు చూపిస్తున్నాడు ఈరోజు మనకి కాబట్టి మూడవ భాగమైన సముద్రపు జీవరాశులు మూడవ వన్ భాగమైన ఓడలు మొత్తం తుత్తునీయలుగా చేయాల్సిందే ఈ పెద్ద రాయ వచ్చి పడడం పండొచ్చి పడడం వల్ల కాబట్టి ఒక్కొండ నువ్వేం ఆపగలవు అని ప్రభు మాట్లాడుతున్నాడు సర్పములు తేళ్లారా మీరు ఎట్టి పరిస్థితుల్లో నా మందిరాన్ని మీరు ఆపలేరు ఎందుకంటే దాన్ని ఎదుట నువ్వు నిలబడలేవు కాబట్టి వాళ్ళందరూ తిరిగి లేచి హతసాక్షులై గొరపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రాలు ఒత్తుకొని ఆయన సన్నిధికి రావాల్సిందే ఆయన సన్నిధిలో తిరిగి ఆయనని స్థుతించి మహమపరచాల్సిందే అది ఆ యొక్క దర్శనపు ముగింపు ఐదవ అధ్యాయం ఇంకొంచెం ఐదు నిమిషాలు టైం ఉంది మనకి జకర గ్రంథం ఐదవ అధ్యాయంలో ఆరవ దర్శనాన్ని మనం ధ్యానించబోతున్నాం క్లుప్తంగానే చూస్తాం ఎక్కువసేపు చూడండి డీటెయిల్డ్గా ఒకసారి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం ఇందాక మనం దాన్ని అది దొరకలేనిక వాక్యం అది చూసుకొని మనము జకర గ్రంథం ఐదవ అధ్యాయం కోసం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఆరవ వచనంలో ఈ ఏడు దీపస్తంభములు ఏడు గొట్టములు దేనికి సంబంధించిన విషయాన్ని రాయబడింది చూడండి ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో మరియు సింహాస్తములకు ఆ నాలుగు జీవులకు జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండట ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులను ఉండెను ఆ కన్నులు భూమి అందంతటిని అంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఆయన వచ్చి సింహాసనమునందు ఆశనుడవాణి కుడి చేతిలో నుండి ఆ గ్రంథంను తీసుకొనేను మరియు దానిని తీసి కొయినప్పుడు ఆ నాలుగు జీవులు వీణెలను ధూప ద్రవ్యములతో నింపిన సువర్ణ పాత్రను పట్టుకునియున్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొరపిల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల పాత్రలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథంను తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు నీవు వందిపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికిని వారికి ఒక రాజ్యము జకులు గాను చేసితివి గనక వారు భూలోకం మందు ఏలుదురు అని క్రొత్త పాటలు పాడుదరు కాబట్టి ఆయన ఆయన గురించి వాళ్ళు అక్కడ సాక్ష్యం ఇస్తున్నారు మనం అందరం అదే రీతిగా కానీ ఈ లోకంలో కూడా మనం ఈ యొక్క సాక్ష్యాన్ని గురించి ప్రకటించాల ఆయన ఏ రీతి మనల్ని క్రయదనంగా తన ప్రాణాన్ని పెట్టి కొనుక్కున్నాడు అన్న విషయాన్ని కాబట్టి ఈ ఏడు కనులు ఏడు గొట్టములు ఆయన ఏడు ఆత్మలు అవి భూలోకమంతటా బయలుదేరిన దేవుని యొక్క సంఘాలు అంటే ప్రపంచమంతట ఉండే గొప్ప జనానికి సాదృశ్యము అన్న విషయాన్ని తిరిగి జ్ఞాపకం చేసింది మరోసారి కాబట్టి దాంతో ఆ యొక్క వాక్యాన్ని వినించుకుంటాం జక్ర గ్రంథం ఐదవ అధ్యాయంలో ఆరవ దర్శనం ఇది దేనికి సంబంధించింది ఎగిరిపోవు పుస్తకము ఈ దర్శనం పేరు ఎగిరిపోవు పుస్తకం ఐదవ అధ్యాయం మొదటి వర్చనం నేను మరలా తీరి ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడేను అది దర్శనం నీకేమి కనబడుచున్నదని అతరు నన్ను అడగగా అంటే మన ప్రభు అడగ నేను ఇరవై మూరల నిడివియు పదిమూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదే అది ఎగిరిపోవు పుస్తకం ద ఫ్లైయింగ్ స్క్రోల్ అని ఉంది ఇంగ్లీష్లో ఫ్లైయింగ్ స్క్రోల్ స్క్రోల్ అంటే బుక్ పుస్తకం ఫ్లయింగ్ అంటే ఎగిరిపోతుంది ఎగిరిపోవు పుస్తకం దేనికి సాదృశ్యము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేరొచ్చు నాలుగవ అధ్యాయంకి వచ్చేటప్పటికి గొప్ప జనము వాళ్ళ కాలాలు ముగించుకునే టైంకి సిద్ధపడుతున్నారు లేక హత సాక్షులు సిద్ధపడుతున్నారు అన్న విషయాన్ని చూపిస్తున్నాడు కానీ ఐదవ అధ్యాయంలో చూపిస్తున్న దర్శనం దేనికి సంబంధించింది ఎగిరిపోవు కాగితపు చుట్టా అంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇంగ్లీష్ లెక్కలే ఉంది స్క్రోల్ అంటే చుట్టబడ్డ పుస్తకం అర్థం ఇంగ్లీష్లో తెలుగులో మట్టుకు కేవలం పుస్తకం అనుంది పుస్తకం అంటే ఎట్లుంటుంది మీకు తెలుసు ఇట్లుంటది పుస్తకం అంటే కదా ఇది ఎగిరిపోతుంది గాలిలో పుస్తకం స్క్రోల్ అంటే దీన్ని చుడితే వచ్చేదాన్ని స్క్రోల్ అంటారు కాబట్టి చుట్టబడ్డ కాగితపు చుట్టం అంటారు ఏమంటుందండి చుట్టబడిన కాగితం చుట్టబడిన కాగితపు కాగితము ఎగిరిపోవడం ఎగిరిపోవు చుట్టబడిన కాగితము ఎగిరిపోవుట అని ఇంగ్లీష్లో ఉంది సరే ఇది కొంచెం కింద వాక్యం చేయించినప్పుడు ఈసారి దూత అడుతలేడు అంటే ప్రభు అడుతలేడు నీకేం అర్థం అవుతుంది దీని గురించి అడుతలేడు చక్కరే అని ప్రతిసారి నా వెళ్ళేవాడా ఇది దేనికి సంబంధించింది నాకు అర్థం కావట్లేదు అంటే ఆయన చెప్తున్నాడు కానీ ఇక్కడ చెప్తలేడా ఇక్కడ ప్రశ్న కూడా వేస్తులేడు నీకు తెలుసా అని అడుతలేడు డైరెక్ట్ గా దాని గురించి చెప్తున్నాడు అందుకే తా నేను ఇది భూలోకమంతటి మీదికి బయలు శాపమే శాపమే అంటే ధర్మశాస్త్రమే శాపాన్ని ప్రకటిస్తుంది కదా కాబట్టి భూమి మీదకి వెళ్ళ ఈ చుట్ట లేక ఇది ఆజ్ఞ పుస్తకము ఆజ్ఞ ధర్మశాస్త్రము ఈ లోకం మీదకి పోయి శాపాన్ని ప్రకటిస్తుంది ఇప్పుడు మీ మీదకి శాపం రాబోతుంది మీరు ఇంతకాలము దాంట్లో రాయబడ్డ వాటిని పాటించలేదు కాబట్టి అదే మీకు శాపంగా తయారవుతుంది అన్న విషయాన్ని హెచ్చరిస్తే ఇక్కడ చూడండి దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న బట్టి చూడండి ఎవరి మీదికి శాపం అనేది చెప్పబడింది ఇక్కడ దాన్ని బట్టి దాని ప్రక్కను రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడదురు ఎవరు దొంగతనం చేస్తున్నారు సర్ప తేళ్లు దొంగతనం చేస్తాయి కాబట్టి దొంగిలించే వాళ్ళంతా తేళ్లు అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి దోచుకుంటే కదా దొంగలు దోచుకోవడం అంటే తేళ్లకి గరిగిన బుద్ధి అన్నట్టు కాబట్టి దొంగిలించే వారు అందరూ కొట్టివేయబడతారు తేళ్లు శాసతంగా కొట్టివేయబడతాయి ఆయన సన్నిధిలో ఉండేవవి తర్వాత రెండవ ప్రకారం నువ్వు వ్రాసి ఉన్న దానిని బట్టి ఆ ప్రమాణికులు అందరూ కొట్టివేయబడదురు అప్రమాణికులు అంటే ఎవరు చెప్పండి ప్రమాణం చేసేవాళ్ళు అర్థం ప్రమాణికులు అంటే ప్రమాణం చేసిన వాళ్ళు లేక ఇంగ్లీష్లో స్వేరింగ్ అంటారు ఇంగ్లీష్లో అంటే ప్రమాణం చేసిన నేను ప్రమాణం చేసిన శపథం అంటారు చూడండి ప్రమాణం చేయడము శపథం చేయడం అప్రమాణికులు అంటే శపథము చేసిన వాళ్ళు అనర్థం ప్రమాణం చేసిన వాళ్ళు అనర్థం అంటే ఏంటి ఎవరు ప్రమాణం చేస్తారు చెప్పండి అది దైవికమైనది అయితే ఎందుకు కొట్టివేయబడుతుంది అదొక సూచన కాబట్టి ప్రమాణికులు అంటే అబద్ధంగా ప్రమాణం చేసేవాళ్ళు అనర్థం లేక అబద్ధాన్ని ప్రకటించే వాళ్ళు అనర్థం దొంగిలించే వాళ్ళు అంటే సాదృశ్యం అయితే ప్రమాణము చేసేవాళ్ళు సర్పాలకు సాదృశ్యం దేవుడిని సమృద్ధిగా ఆశ్రయించుగాక అది అబద్ధం చెప్తున్నాను ఎట్లా ఆశ్రయిస్తాడు నువ్వు పాపమే ఒప్పుకోకపోతే నేను ఎట్లా ఆశ్రయిస్తాడు నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఆయన వాక్యాన్ని పాటించకపోతే నేను ఆశ్రయిస్తాడు నువ్వు అబద్ధాన్ని ప్రకటిస్తున్నావు ప్రామాణికులు వాళ్ళు కాబట్టి సర్పంలు సర్పంలని కొట్టివేస్తాడు దేవుడు నాకైతే ఈ విషయాన్ని ఎన్ని సంవత్సరాలు చర్చిస్తున్నావు చెప్పబడుతున్న వాక్యము ఆయననే తన వాక్యం ద్వారా స్థిరపరుస్తున్నాడు ఏమేమైతే సత్యలను మనం గ్రహించగలుగుతున్నామో వాటిని తిరిగి తిరిగి స్థిరపరుస్తూ మన విశ్వాసాన్ని బలపరుస్తున్నారు ఎక్కడని ఆనందం ఎక్కడ సంతోషం అందులో ఇవి చూలేని వాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో ఈ సత్యలను గ్రహించిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళు కూడా ఇవి తెలుసుకోవాలన్న ఆశ తపన ఆయనకు ఎంతో ఉంది చూపించే ఎవరు నువ్వు నేనే తప్ప వాటి మనం నేర్చుకొని అనేకలా ప్రకటించగా ఉండదు సరే ఈ ఫ్లయింగ్ స్క్రోల్ దేనికి సంబంధించిందంటే కాగితపు చుట్ట సంబంధించిన వాక్యం ఒక్కటి నేను చూపిస్తాను వచ్చేవరము దీనికి సంబంధించిన అనేక నేను చూపిస్తాను రణగ్రంథం ఆరవ అధ్యాయంలో ఒకటే వాక్యం చూపిస్తాను ఇప్పుడు ఈ చుట్టబడుతున్న కాగితం దేనికి సంబంధించింది దావిదరాజు కీర్తన గ్రంథము నలభై అధ్యాయంలో ఏమన్నానంటే కాగితపు చుట్టలో నేను నేనున్నాను అంటాడు నా పేరు రాయబడింది అంటున్నాడు కాబట్టి ఇప్పుడు నాకు అర్థం చేసుకోవాలి మీరు కాగితపు చుట్టలో మనం మన పేర్లు రాయబడ్డప్పుడు మనం ఎందుకు ఎగిరిపోతున్నాం ఈ విషయం ఒకటిసారి గుర్తుపెట్టుకోండి ఆరవ అధ్యాయము పద్నాలుగవ వర్షంలో మరియు ఆకాశ చుట్టబడిన గ్రంథము వలే కాబ నిజంగా గ్రంథమాది అర్థం చేసుకోండి ఆకాశము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయేను తొలగిపోయింది లేదు అది అక్కడ ప్రతి కొండయూ ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను అవి ఆయన ఆయన పునాది మీద నిలబడలేదు ఏందవి కొండ మరియు ద్వీపము శక్తి బలము అంటే మళ్ళా సర్పంలో తెలియక సాదృష్టం కాబట్టి అవి వాటి స్థనాలు తప్పుతున్నాయి ఎందుకు ఆయనలో నాటబడలేదు కాబట్టి వాటి స్థలాలు తప్పాల్సినయ అవి ఆయన పునాది మీద కట్టుకోలేదు ప్రవక్తలు అపోస్తలు పునాది మీద కట్టుకోలేదు ఈ గుంపులు రెండు గుంపులు కాబట్టి అవి వాటి స్థానాలు తప్పినాయి అందరూ వాళ్ళు చాలా తేటగా సరే మనకి ఏంటంటే క్రమేణ రోజులు గొయ్యిపోద్ది ఆ సర్పం ని చాలా తేటగా బయటకు కనిపిస్తూ ఉంటాయి ఆ గుంపులు ఎత్తుంటారు అన్న విషయాన్ని అక్కడ చూడండి క్లియర్ భూరాజులు గనులు సహస్రాధిపతులు ధనికులు బలిష్ఠులు ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రును కొండ గుహలలోను బండ దాగుకొని అంటే కొండ గుహలలో ఉన్న వాళ్ళు వాళ్ళు బండ ఉన్న వాళ్ళు ఏ సంతతి వాళ్ళు కాబట్టి శారీరకంగా ఉండేవాళ్ళ అర్థం ఇవన్నీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి ఆత్మీయ చిహ్నాలు ఎవడు కూడా గొరపిల్ల ఉగ్రతను తప్పించుకోలేరు పర్వతములతో బండలతోనూ పోయి ఏడుస్తే ఆ దయ్యాలు ఆ దేవతలు ఆ విగ్రహాలు ఏం సాయం పర్వతములు బండలు అంటే విగ్రహాలు ఈ లోకంలో విగ్రహాలు దాని దగ్గర పోయి అడుగుతారు ఆయన వస్తున్నాడు మమ్మల్ని మీరన్నా మమ్మల్ని కాపాడాలంటే అవి ఏమి మాట్లాడతాయా విగ్రహాలు ఏ రాయి ఏ రప్ప ఎవ్వని ఆ కాపాడలేదు మన ప్రభు తప్ప ఎవరు మనల్ని కాపాడలేరు అన్న విషయాన్ని అందుకే మనం ఆయన పక్షంగా ఉండాలా ప్రతిక్షణం మనం డిసైడ్ అయిపోవాలి మన లైఫ్లో ప్రతి అడుగు వేసినప్పుడు నేను ఆయన పక్షంగా ఉన్నా ఆయన రాజ్యంలో ఈ అని తీర్మానించుకోవాలి ఒక్కసారి డోర్ నుంచి బయటికి వెళ్ళిపోయాక నువ్వు రాజ్యంలో ఉండగలవా ప్రతి రోజు శాశ్వతంగా ఉంటం కరెక్టే కానీ ఈ క్షణం నువ్వు ఉన్నవాలేదానే రాజ్యంలో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలా ధైర్యంగా నువ్వు ప్రకటించగలవా ధైర్యంగా నువ్వు ప్రవచించగలవా ధైర్యంగా నువ్వు ప్రార్థన చేయగలవా నువ్వు తీర్మానించుకోవాలి ఈరోజు ఎంతకాలం దేవుణ్ణి నువ్వు అభిషేకించండు కానీ నువ్వు ఆ అభిషేకాన్ని వాడుకోలేకపోతున్నావు ఇందాకనే చూసినావు నీకు ఇచ్చిన తలాంతలను నువ్వు వాడుకోలేకపోతున్నావు ఎంతకాలము నీకు ఇచ్చి కూడా వ్యర్థం అయిపోతే తల ఎన్నో ఆ కృపవ దేవునికి అనుగ్రహించేది కానీ నువ్వు వాటిని వాడుకోలేకపోతున్నావు ఇచ్చే లాభం ఒక్కటిస్తే నువ్వు దాంట్లో నమ్మకంగా లేకపోతే ఇంకా నీకు తక్కిన ఎందుకు ఇవ్వాలా నీకు ఇచ్చిన నువ్వు నమ్మకాసంగా లేకపోతే తక్కిన నీకు ఇవ్వడు సేవ జీవితంలో అందుకే ఈ రోజు మనము అపోస్ల బోధలో లేం క్రైస్తవ సంఘం ఎందుకు అపోస్టుల బోధలో లేదంటే ఎవడు కూడా ఇచ్చిన తలాంతులలో విశ్వాసంగా లేరు ఈ క్షణం మనం తీర్మానించుకోవాలా ప్రవ్వా నా జీవితము నీలో అంకితమై ఉండులాగన సేపాడు ఈ క్షణం గుంపులు ఆ గొప్ప పర్వతం మీ మందిరాన్ని కొడుతుంది ప్రవ్వ గొప్ప జనం అందరూ రక్తమయమైపోతున్నారు ఇవి వింటుంటే చాలా భయం వేస్తున్నాయి కానీ భయపడకూడ చిన్న మంద ధైర్యంగా ఉండి అని హెచ్చరించిన మమ్మల్ని ప్రభా ధైర్యంగా మీ అందు స్థిరంగా ఉండి మేము ముందు పోలాగా సేపడమన్ ఏసు క్రీస్తు పరిషద్ నామం తండ్రి ఆమెన్